ఈ అమెజాన్ డాట్ కామ్ వాడు అమెజాన్ డాట్ ఇన్ నేను వీళ్ళు ఎలా ఉంటానంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపల్స్ని వాళ్ళు బాగా ఫాలో అవుతారు అమెజాన్ డాట్ కామ్ నేను బాగా ఎదుగుదను అమెరికాలో ఉంటుంది ఇక్కడైతే అమెజాన్ డాట్ ఇన్ కూడా అలాగే ఉందంటారు అమెజాన్ డాట్ మీరు సెకండ్ హ్యాండ్ బుక్ కొనాలనుకోండి ఆ సెకండ్ హ్యాండ్ బుక్ వాడు వాడు దాని కండిషన్ అని చెప్తాడు కండిషన్ అని చెప్పేప్పుడు అది బాగుంటే గుడ్ అని రాస్తాడు బాగులేదనుకోండి not so good understood asale bangladesh pond it is not in a good shape in a bad shape particularly bad shape ani dali for description perfectly is there perfect. it is the price betta edrukonda tarvata dali bomma kuda ichu o sari nenu question gonna nilang.com maadu ్యాడ్ షేప్ అట్ట తిరిగిపోయింది మధ్యలో అక్కడక్కడ హైలైట్ చేసి పెన్ను తోట హైలైట్ చేస్తున్నాయి కాగితాలు నలిగిపోయి ఉన్నాయి మంచి పుస్తకం అది అది ఇది నే బ్యాడ్ షేప్ అన్నాడు నేను బొమ్మ చూశాను నా పర్పస్ తెరవైపోతుంది నాకు అంత పెద్ద అందంగా ఉండఖరళదు దాని ఖరీదంతో తెలిసిన జీరో డాలర్స్ అంటే వన్ సెంటు దాని ఖరీదు షిప్పింగ్ ఛార్జీ త్రీ అంటే త్రీ డాలర్స్ ఫార్టీ నైన్ సెంట్స్ నాకు మూడు డాలర్ల యాభై సెంట్లు ఖర్చు అవుతున్నాయి అది వాడు నాట్ అటాలి బుక్ షేర్ వాటర్ అవుట్ ప్లీజ్ సీ కేర్ఫుల్లీ బిఫోర్ యూ డిసైడ్ టు పర్చేజ్ అని పెడతాను వేట్ ఈ అప్రోచ్ ఎలాగోలాగో ఈ పుస్తకం వాడికి అంతగట్టేసి మనం రూపాయలు సంపాదించేయాలనే దృష్టి ఉన్నది మన దగ్గర బిజినెస్ పీపుల్ ఇలాంటి దోషాలు చేస్తూ ఉంటారు వాళ్ళు క్లీన్గా చేయరు బిజినెస్ దాపరికం పెట్టి చేస్తారు ఇలాంటి మోసాలు అందరూ కాదు కొంత స్వార్థపరంగా ఉండే బిజినెస్ అలా ఉండాలి శుద్ధ భావంతో ఉండాలి మీకు ఇష్టమైతే ఒక్కో లేకపోతే మానే దిస్ ఈజ్ నాట్ యూజీ కేజ్ ఎంత బాగుందో చూడండి బిజినెస్ కల్చర్ అలా ఉండాలి బిజినెస్ కల్చరే కాదు మనం ఇతరులతో వ్యవహరించేప్పుడు చాలా క్లీన్గా వ్యవహరించాలి దానికి సత్వ సంశుద్ధి అని పేరు మీకు నేనేదో ఆధునిక సమాజంలో అంటే సమకాలీన సమాజంలో దృష్టాంతాలు చెప్తున్నా లేకపోతే నేను పురాణ దృష్టాంతాలు చెప్పచ్చు పురాణ దృష్టాంతం చెప్తాను శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి అన్నదానికి ఓ పురాణ కథ చెప్పచ్చు ఏముంది కొంచెం కథలు కొన్ని పోగేసి పెట్టుకోవాలి ఉపమన్యుడనే ఒక ఒక బ్రహ్మచారి ఉండేవాడు ఉపమన్యువుడు అలాంటి పేరు ఇప్పట్లో ఎవరికే ఉండదు ఈ ఉపమన్యువుడు తపస్సు చేశాడు వీడు తపస్సు చేస్తే ఆ తపస్సు వల్ల తనకేదైనా హాని కలుగుతుందేమో ఇంద్రుడు భయపడ్డాడు మీకు అర్థమైపోయింది అన్ని కథలో అలాగే ఉంటాయి ఎప్పుడు ఇంద్రుడు భయపడుతూనే ఉంటాడు ఎవరు తపస్సు చేసినా ఇంద్రుడు భయపడుతూనే ఉంటాడు వరాహపురాణం అదే గరుడు పురాణం అదే వామన పురాణం వెళ్ళినా ఇదే భయపడిపోయి ఉపమన్యుడి దగ్గరికి వచ్చి మారువేషం వేసుకొచ్చాడు ఎందుకు చెప్పండి మారువేషం ఇంద్రుడు అంతటి వాడికి శుద్ధ భావం ఉండద్దు ఎందుకు ఈ మోసం ఎందుకు ఇలా పోతుంది ఆ కథ మారువేషంలో వచ్చి ఏదో అడుగుతాడు వీళ్ళు ఏదో చెప్తారు ఆ దృష్టాంతాలు చెప్పంటారా ఎందుకండి కాబట్టి దానివల్ల మీకు ఇన్స్పిరేషన్ ఏముంటుంది కంపేర్ చేసుకునేది ఏముంటుంది ఎవడో ఏదో తపస్సు చేశాడు ఏదో చేశాడు అలాగంటే దృష్టాంతాలు చెప్పకుండా నేను సమకాలీన సమాజంలో దృష్టాంతాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే భగవద్గీత అన్నది మానవ జీవితం యొక్క అధ్యయనం ఇది ఇదేదో గడిచిపోయిన పురాణ గాథలను చెప్పుకుని కాలక్షేపం చేయడం కాదు ఇది ఇది ఇప్పుడు ఇక్కడ మనుషు జీవితం అలా ఉంది దీన్ని అధ్యయనం చేయడం కొంతమందికి అలవాటు ఎదలవాడికి ఎంతో కొంత మోసం చేస్తే కానీ వాడికి సంతోషం ఉండదు వాడికి కడుపు నిండదు కడుపులో పోట్లు వస్తాయి ఒప్పిస్తారంత మోసం చేస్తే అమ్మయ్య ఈ పోటలు భోజనం చేసి విశ్రమించినట్టుగా ఉంటాం ఎంతో కొంత కపటం కొంతమంది ఎలా ఉంటారో తెలుసిన ఉపకారం చేసేప్పుడు బాబు ఇంత ఉపకారం చేసేసేవి వీడికి వీడి దగ్గర మనకే వీటి లాభం ఉంటుంది వీడి దగ్గర ఇప్పుడు అర్జెంటుగా ఎంతో కొంత లాభాన్ని మనం పొందితే కానీ లేకపోతే ఇంత ఉపకారం చేసి మనం నష్టంలో అకౌంట్లో లాస్ట్లో ఉండిపోతాం మనం కాబట్టి మనం చేసిన ఉపకారానికి తగ్గ లాభం ప్రయోజనం వీరి దగ్గర వెంటనే పొందేసేయాలి అని వాడు వెంటపడ్డా రకంగా చాలా పెటీ మైండెడ్నెస్ అంటారు అంటే చాలా అల్పమైన స్మాల్ థింకింగ్ పెటీ మైండెడ్నెస్ అంత కాలుష్యం అయితే అంటారు ఎంత విశాల హృదయం ఉండాలంటే ప్రపంచాన్ని అంతని కూడా ప్రేమించగలిగే విశాల హృదయము శుద్ధ భావము కలిగి ఉండాలి దానికి సత్వ సంశుద్ధి అని పేరు చూడండి ద బేసిక్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ద ఫండమెంటల్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఇది లోకం వ్యవహారంలో ఎలా ఉండాలో చెప్పాను ఫండమెంటల్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఏమిటో తెలుసుకోండి సంసారము ఎడల వైరాగ్యము సత్యము ఎడల ప్రేమ ఇప్పుడు ఈ కామ్యకర్మలు చేసి వాళ్ళు ఉంటారు చూడండి కామ్యకర్మ చేస్తారు కామ్యకర్మని గీతా సందర్భంలో విమర్శిస్తారు కామ్యకర్మని కొరియాడరు దానేం పోగొడరు కామ్యకర్మని కొంచెం ఖండెం చేస్తారు భగవద్గీతలు కామ్యకర్మ చేసి వాడి యొక్క అంతఃకరణ ఎలా ఉంటుంది వాడికి సత్యం కావాలా వాడికి సత్యం అక్కర్లా ఈ నాట్ ఇంట్రెస్టెడ్ Truth, people, truth is essentially nameless and formless. He is not interested in that. What he counseled is, If we you ask the God of this God, we will give it to him. That's why he is covered. Kubera yantram pujhya so. Kubera yantram pujhya so. Kubera yantram pujhya so. Kubera yantram pujhya so. Kubera yantram pujhya so. ఎవడి కుష్ఠ వ్యాధి గలవాడు కువేరుడు వాడి శరీరం అంతా కూడా పుల్లూరువే ఉంటాయి వాడికి కువేరుడు వాడిని వీడు పూజిస్తాడు ఎందుకు పూజిస్తాడంటే వాడి వ్యాధి వాడికి ఉండలేవండి వాడిని పూజ చేసిన వాడికి డబ్బులు ఇస్తాడు వాడు ఆయన అందుకోసం వాడిని పూజిస్తాడు ఏం చెప్పమంటారు అరే మనం పూజ పరమాత్మ యొక్క స్వరూపమేమి ఆ పరమాత్మ యొక్క రూపం ఉంటుందా ఆకారం ఉంటుందా నామం ఉంటుందా ఏది సత్యము ఈ అవేమే అక్కర్లేదు పూజ చేసేసి డబ్బు పొందేయాలి అంటే సంసారముపై రాగము సత్యము ఎడలా శ్రద్ధ సుతరాము లేకుంట ఇది కామ్యకర్మ యొక్క సైకాలజీ అలా ఉంటుంది అందుకోసమే కామ్యకర్మని శ్రీకృష్ణుడు తిరస్కరించాడు ఎందుకంటే కావ్యకర్మలో వీడు కోరే వస్తువు మీదే వీడికి శ్రద్ధ తప్ప సత్యం గురించి వాడికి అక్కర్లేదు ఇప్పుడు ఎవరైనా లక్ష్మీయాగం చేస్తున్నాడనుకోండి వాడి దగ్గరికి వెళ్ళి మాతాపుత్ర విరోధాల హిరణ్యాయ నమో నమ అరే బంగారం చాలా చెడ్డది తల్లికి కొడుక్కి విరోధం పెడుతుంది శ్రీరామకృష్ణుడు వారు బంగారం దగ్గరికి రానియవద్దన్నారు నన్ను వాడికి చెప్పండి పడితేనే చెప్తే వారు పురోహితుడు కలిసి కర్ర పూసుకుంటారే ఎక్కడేదో మాట్లాడితే దీనికి చోట కాదు నువ్వు ఇంకో చూడకపోయి చెప్పారు పాఠం వాడికి సంపద కావాలి వాడికి బంగారం కావాలి కాబట్టి ఇదే కాలుష్యం సత్యము ఎడల ప్రేమ అసలే లేకపోవడము కేవలము స్వార్థచింతనము సాంసారిక విషయములపై కామన ఇదే కాలుష్యం సిద్ధి కాబట్టి ఆ దృష్టితో మీరు చూసినట్లయితే బేసిక్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఏమిటంటే సత్యాన్ని తెలుసుకోవాలి చచ్చిపోయే లోపల సత్యాన్ని తెలుసుకోవాలి కాపరం కాపరం నడుస్తూ ఉంటుంది ఓటు చల్తాయి దాని డైనమిక్ దానికి ఉంటుంది దాని డ్యాండలి పోతూ ఇప్పుడు ఋతువులు ఉన్నాయి ఇప్పుడు మాన్సూన్ వచ్చేసింది మొన్నటిదాకా ఎండలు దంచాయి ఇప్పుడు మాన్సూన్ వచ్చింది ఓ రెండు నెలలు అయితే మళ్ళీ వర్షాలు పడ్డాయినా పడ్డ పడతాయి ఈసారి బాగా పడతాయి తర్వాత చలికాలం వస్తుంది మళ్ళీ వేసవకాలం వస్తుంది అదన పోతూ ఉంటాడు అలాగే ఎవరో సంతానం కలుగుతుంది ఓ కొడుకు కొడతాడు వాడు ఏం చదువుతాడు వాడు నర్సరీలో జాయిన్ అవుతాడు ఏం వేద పాఠశాలలో ఏం జాయిన్ అవడం వెళ్ళి అన్నీ నర్సరీలు ఉన్నాయి ఏదో నర్సరీలో జాయిన్ అవుతాడు ఆ తర్వాత హై స్కూల్లో చదువుతాడు సెయింట్ యాన్స్లో చదువుతాడు లేకపోతే వెస్ట్రీలో చూ ఏదో దాంట్లో చదువుతాడండి ఏదైనా ఒకటే తల కొట్టుకోవడానికి ఏ రాయితే ఏంటి చదువుతాడు ఏదో డిగ్రీ పాస్ అవుతాడు బీటెక్ బీకామ్ లేకపోతే బీఏ ఏదో ప్యాస్ అవుతాడు ఎవడో ఒకటి వెళ్ళని ఇస్తారు ఆ టైం వచ్చినప్పుడు పెళ్ళి అవుతుంది మళ్ళీ వాళ్ళకి ఆపరేషన్ చేస్తారు ఏదో ఉద్యోగం చేస్తాడు సంతానం మోడీ గారు పుణ్యవాడిని ఏదో స్కిల్లో ఏదో తెచ్చుకుంటే ఏదో ఉద్యోగం వస్తుంది సంతానంగా పోతుంది పోతే దీనికోసం వీరు ఊరికే గెలవగలడిపోయి ఉంటుందండి లెట్ ఇట్ గో ఆన్ మీరు విశ్రాంతిలో ఉండి తత్వాన్ని సత్యాన్ని కొట్టుకోవాలి మీరు సంసారం దాన్ని దారిని అది పోతూ ఉంటుంది ఇతిహాసం డైన మీట్ దాంట్లో మీరు ఉద్ధరించేది ఉండదు మీరు అనుకుంటారు నేతంతా నేను చేసేస్తున్నానని మీరు అనుకుంటారు అది అజ్ఞానం అది మనం చేసేది ఏమి ఉండదు మన పనికరం మన కర్తవ్యం మనం చేస్తూ ఉన్నాం దాని దారిని అది పోతూ ఉంటుంది ఇది ఎలాగంటే ఇప్పుడు అరటి పండు అద్దాడు ఈ పండాలి పండాలంటే ఏది దాన్ని ముందు కూర్చుని జపం చేస్తే పండుతుందా కానీ మూటగట్టి పక్కన పెడితే నాలుగు రోజులు ఏమిటి పండుగతుంది ఒక పడకపోతే ఇంకో రోజు గట్టి పెడితే అప్పుడు పండుగతుంది అలాగే సంసారం అలా నడుస్తూ ఉంటుంది దీనికోసం మీరు పెద్ద కష్టపడిపోయిదేమీ ఉండదు కాబట్టి అంతఃకరణాన్ని శుద్ధంగా పెట్టుకుని సంసారం ఎడల వైరాగ్యాన్ని పెట్టుకుని సత్యము ఎడల శ్రద్ధ పెట్టుకుంటే దట్ ఈస్ ది బేసిక్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఇంకో రకంగా మహాత్ములు చెప్పారు నశించే వస్తువు ఎడల దాన్ని పొందాలి అనే రాగమే చిత్త మాలిన్యము నశించేది ఏదైనా దానిని పొందాలి అనే రాగము అదియే మాలిన్యము డబ్బు నశించేదే కదా అవసరాన్ని మించి డబ్బు పోగేయాలనేటువంటి రాగం ఏదైతే కదో అదియే మాలిన్యము తర్వాత ఇప్పుడు మమ్మ శ్లోకం చెప్పాను మే మాత మే మే మే జాయ మే జనని మేమే మేమే అంటూ ఉంటాడు మేమే మేమే అష్మాచమే మృత్తికాచమే నాకు రాళ్ళు కావాలి మట్టి కావాలి మట్టి కూడా మా వెనకాల వెనకాల చిన్న స్మాల్ ఏరియా ఉంది అది పళ్ళంగా ఉంది దాన్ని కప్పాలి కాబట్టి మట్టి కావాలి రాళ్ళే చెప్పు కాంపౌండ్ వాళ్ళు పొట్టిగా ఉండి దాన్ని కొంచెం కట్టాలి రాళ్ళు కావాలి అశ్మాచమే ముక్తి కాచమే గిరయస్యమే పర్వతాశయమే సికత హస్యమే ఇసక ఇసక మాఫియా అంటే మాకు ఇసక కాదు మాఫియా చేతుల్లో పడితే ఇసక పర్వదు కాబట్టి వాడు దేవుడా మాకు ఇసక సికత ఆశ్యమే మనస్పత్యమే అందరూ చెట్లు కొట్టేశాను కాబట్టి చెట్లు కావాలి అలా పోతూ ఉంటున్నాం అన్న మనం స్ఫుతయష్టమే హిరణ్యంచంగారం కావాలి హిరణ్యంచమే యశ్యమే అంటే హిరణ్యంచమే అయష్ అయ్యి ఇనుము కావాలి ఇనుమెందుకోట మేకులకే వాటికి ఇనుమే కావాలి బంగారంతో మేకులు చేయరు కదా హిరణ్యంచమే యశ్యమే శేషంచమే ప్రపుష్టమే శేషం కావాలి త్రపు త్రపు అంటే లెడ్ లెడ్ తగరం అది కావాలి శ్రీసంచమే త్రపుశ్చ్యమే శ్యాభుంచమే ఏదో అర్థం అవుతుంది లోహస్చమే కృష్ణపచంచమే కృష్ణపత్యంచమే వీడికి కావలసిన వాటికి ఈ వీడి మేక ఉన్నా కదా మే మే మే మే అంటున్నాడు మేకేనా కదా సో అంటే కావ్యాలు అలా ఉంటాయి ఇది ఈ మంత్రాలు నేను చిన్నప్పుడు కంతస్థం చేసి పెట్టా ఇంకా అలా పట్టి వెళ్ళాడుతున్నాయి ఈ మధ్యన చమకం చమకం పారాయణ సన్యాసులకి నిషేధం సన్యాసులకు ఉండదు సన్యాసులకు నమ్మకమే ఉంటుంది తప్ప చమకం ఉండదు అయినా ఆ చమకం ఇంకా అలాగా అక్కడెక్కడో వెళ్ళాడుతుంది కాబట్టి నాకు ఇది కావాలి నాకు అది కావాలి ఇదే బేసిక్ కాలుష్యం ముఖ్యంగా మీరు నాశ నశించే వస్తువుని కోరికే కాలుష్యం నశించని నశించనివి కోరండి అది కాలుష్యం సంచమే మయోస్చమే నాకు శాంతి సుఖము కావాలి కంఫర్ట్ జీవించడానికి కావాల్సిన కంఫర్ట్ కావాలి సంచమే వయస్థమే ప్రియం ప్రీతి ప్రేమ కావాలి అననిత్రంచమే శత్రువులు లేని స్థితి అంటే అజాత శత్రువుగా నేను బతకాలి సుదినంచమే రోజు ఆ రోజు తెల్లవారితే అది శుభదినము ఇటువంటి కోరుకున్నట్లయితే దాంట్లో మీకు కాలుష్యం లేదు వాళ్ళు కోరుకోవడంలో కూడా సందర్భంగా కోరుకోవాలి నా అనమిత్రంచమే కాలుష్యం లేదు నా శత్రువులు నశించుకోవాలి అని కోరుకుంటే అది కాలుష్యం అలాగే కాబట్టి ఇది సత్వ సంశుద్ధి తర్వాత ఇంకా ఫైనల్గా నెక్స్ట్ దానికి వెళ్ళే ముందు ఓ మాట చెప్తాను ఇప్పుడు భారతదేశంలో ఒక సిస్టమ్ డెవలప్ అయింది గత అరవై సంవత్సరాలుగా డెవలప్ అయిందని చెప్పాలా లేకపోతే ఎప్పటి నుంచి వస్తుందని చెప్పాలా వాట్ ఎవర్ సొసైటీ ఎలా ఉందంటే కన్ఫరంట్రేషనల్గా ఉంటుంది అంటే కలహం ఎక్కువగా ఉంటుంది సొసైటీలో కలహం ఈ మధ్యన సైకాలజిస్టులు సోషల్ సైంటిస్టులు దీని మీద చర్చ చేస్తున్నారు ఏమనంటే చర్చ రోడ్ రేంజ్ అంటే చిన్న స్కూటరు చక్రం వచ్చి కారుకి తగిలింది అనుకోండి బాగా వాల్యూమ్ ఆఫ్ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది కదా ఓట్ల చక్రంగా అలాంటిగితే ఇంతట్లోకి చెడిపోయి ఉంది చిన్న చిన్న ఇలాంటివి మిస్హా మిస్ హ్యాక్స్ అది ఆ రోడ్లలో ఉండే వాళ్ళు ప్రభావించబట్టి చలో జాగ్రత్తగా నడపవాయి అని ఒక మాట చెప్పేసి ప్రేమగా వదిలేసేయచ్చు దానికోసం వీడు వెంటనే తిట్లు తిట్టుకుంటూ తలుపు తీసేసి వెళ్ళిపోయి అని కొట్టేస్తారు వెంటనే వాడు ఏర్చుకుంటూ వెళ్ళిపోయి ఆ చుట్టుపక్కల బస్తీలో ఎవరు ఉంటారు వాడి బంధువులు వాళ్ళకి వాళ్ళందరూ వచ్చి కర్రలతో కొట్టేసి చంపేస్తారు రోడ్డు మీదే చంపేస్తారు You know, what kind of society it is? Honey, social philosophers, you know, I'm going to talk to you. You know, I'm not going to talk to you. Social philosophers say, there is a confrontation in the society. Kalahapriyatva was on the road rage group. If you're going to talk to you, you're going to talk to you, and you're going to talk to you. అలాంటివి చేయడం ఎవడైనా దొంగ కనపడడం ఎవడైనా దొంగతనం చేస్తూ పట్టుబడినాడనుకోండి వాటికి ఇమీడియట్ పని ఇమీడియట్ వాడిని అక్కడే వినిచేసాడు పోలీసులు కప్పచెప్పితే వాళ్ళు అంత ముఖ్యం వదిలేస్తారు అంటే అది పోలీసులు అప్పచెప్పడం అనేది ఎందుకు ఈ కోర్టుకి వెళ్తే వాళ్ళు ఏమీ వాడు తప్పించేసుకుంటాడు కాబట్టి అప్పటికప్పుడు కాళ్ళు చేతులు విల్చేసి నెట్టి మీద రాడ్ చేసుకుంటే స్టేమర్ కలిసిపోతాడు ఇమీడియట్ పనిష్మెంట్ ఇజాక్ట్వి They are doing it. It is happening everywhere in this society. Therefore, like there are a huge monte of road rage. People have any confrontation with society. Why do you not go through it? I don't understand this. I have a very f Hubble report on areas of cinema. It's a highly violent... So extreme violence in the cinema. In some films, when Hindi, people sint мн alleen volumes among people. We get up to one thing. We can perform all syndicaps. ఆ పది మందిను హీరో కలిసి లాఠీలతో కొట్టుకునేవాడు ఈ హీరో మధ్యలో నిలబడి చుట్టూ ఏడుగురిని లాఠీల్ని ఒకేసారి ఇలా ఇలా యుద్ధం చేస్తూ ఉండేవారు ఎన్టీఆర్ గారు వాళ్ళందరూ లాఠీలతో యుద్ధం చేసేవారు ఇప్పుడు లాఠీలు కాదు కత్తులు గొడ్రళ్ళు గన్స్ తర్వాత కొట్టేప్పుడు కూడా పెద్ద పెద్ద చెక్కపేళ్లతో కొట్టేటంలా ఇలాగా పెద్ద సౌండ్ వస్తుంది అంటే మొత్తం అక్కడ ఆడియన్స్ అందరిలోనూ ఆ వైలెంట్ ఫీలింగ్స్ని తీసుకురావటం What that is responsible for social violence. Cinema, cinema industry, shirtly responsible for social violence. But politics he not vinere to privilege political parties to live in koyo jane. QUADI PULITICAL PARTYES n hani lanDChi vadi bye boys obho vou chapinkan? Praty Zoom adun. Udu utar proporre разumir karma kati. బీఎస్పీ వాడు ఎస్టీ వాడితో కాంగ్రెస్ తోటి బీజేపీతో జబ్బులెడతాడు బీజేపీ వాడు ఎస్పీ తోటి బీఎస్పీతో కాంగ్రెస్ తోటి జెబులు పెడతాడు కాంగ్రెస్ వాడు ఎస్టీ తోటి బీజేపీ బీఎస్పీ తోటి బీజేపీతోటి దెబ్బలు పెడతారు ఏ ఇద్దరూ కలవరు నలుగురుంటే ఇన్ని పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో కొట్టేసుకుంటూ తిట్టేసుకుంటూ ఉంటారు ఈ రకంగా ఇదంతా కూడా మనుషుల హృదయాలలో పేరుకుపోయినటువంటి కాలుష్యం సోషల్ లెవెల్లో అది ప్రకటన అవుతూ ఉంటుంది ఇదంతా ఎందుకు చెప్పారంటే తత్వంలో అంతఃకరణలో శుద్ధి లేకపోవడం అనే దాని గురించి ఎంతో ఇటువంటి దోషం ఉన్న చెప్పి మనం దూరంగా ఉండాల్సి ఉంటుంది మన సొసైటీలో ఇదొక దోషం కన్సరంట్రేషన్ రెండవ దోషం ఏమిటంటే దేర్ ఈజ్ నో రెస్పెక్ట్ ఫర్ ట్రూత్ మన సొసైటీలో దేర్ ఈజ్ నో రెస్పెక్ట్ ఫర్ ట్రూత్ మీకు వెస్ట్రన్ సొసైటీస్లో దే రెస్పెక్ట్ ట్రూత్ సత్యానికి ఆధారముంటుంది అందరూ సత్యం పాటించారో మానేరో సత్యానికి ఆధారముతుంది ఇక్కడ సత్యము నాకు ఆధారము సుతరాము ఉండదు తర్వాత సత్యము ఏదో ఎవరికి తెలియనంతటి ఒక దుమ్ము లేకపోతే ఎంత దుమ్ము లేస్తుందంటే సత్యం ఏమిటో ఎవరికి తెలియదు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు సత్యం ఎవరికి తెలియదు అని పోలవరం మంచా చెడ అది ఎవరు చెడగొట్టారు ఎవరు బాగుంటారు నోటి నోస్తో కేవలం ప్రాణహిత మంచిదా చెడ్డదా గొబడీ నోసికాస్ దేర్ ఆర్ సో మెనీ వాయిసెస్ దట్ సే సో మెనీ థింగ్స్ అండ్ ఇన్మోసెర్సన్ కెనాట్ విచ్ ఈస్ నాట్ ట్రూత్ ఇప్పుడు మోడీ గారికి బిఏ డిగ్రీ ఉందా లేదా దేర్ ఇస్ సో మచ్ నాయిస్ అని రేట్ దట్ ఈ రోడ్ను ఫైనల్లీ ఆయన ఇంటికి ఉందో లేదు ఉందనుకోండి ఉడికే దృష్ట అంత చూసినా akala edo beef pundala anta mutton unda nobody knows it may be mutton it may be beef leather na all laboratory value chesana all laboratory tappu ee laboratory event ee laboratory tappu all laboratory right asalu sample e tappu ee sample e tappu therefore there is no way to decide anything you cannot arrive at the truth at all ఒక విషయం గురించి తొంభై మంది తొంభై రకాలుగా చెప్తే విన్నవాడికి ఏమవుతుందండి మతిపోతుంది దేర్ ఈజ్ నో రెస్పెక్ట్ ఫర్ ట్రూత్ ఇది మీకు సోషల్ లెవెల్లో మీకు కనపడుతూ ఉంటుంది కారణం ఏంటంటే మనుషుల హృదయంలో ఆ ట్రూత్ మీద ఆ ప్రేమించేటువంటి ఆ శుద్ధి లేకపోవడం కాబట్టి మీకు శుద్ధి అంటే ఎప్పుడూ కూడా మాలిన్యాన్ని గుట్టుపడితేనే శుద్ధి తేలుతుంది మామూలుగా కెమిస్ట్రీలో కూడా కాంపౌండ్ నైంటీ ఫైవ్ అంటాడు అంటే సరిపడదు ఆ ఇంప్యూరిటీస్ ఏటో చుట్టూ ఆ ఫైవ్ పర్సెంట్ ఇంప్యూరిటీస్ ఏమిటో చుట్టూ రెండో మూడో ఉన్నాయి అంటే ఒకటి తెలుసుకోండి ఇంకా రెండు తెలియట్లేదు తెలుసుకోపో అంతవరకు మీకు డ్రగ్కి వీ విల్ నాట్ గివ్ సర్టిఫికేట్ అవి ఏమిటో తెలుసుకుని వచ్చి చెప్పు ఆ సరే తెలిసింది అవి వాటి వల్ల మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అది చెప్పు ఎలా చెప్పమంటారు వాటిని సెన్సిటైజ్ చేయి చేసి పరీక్షలు చేయి దాని వల్ల మంచి జరుగుతుందో చెడ్డ జరుగుతుందో సెపరేట్గా పరీక్ష చేయి చేసి మాకు చెప్పాలి అసలు ఇంప్యూరిటీ ఉండలే వద్దు తీసేసే అని అంత రిగరస్గా ఇంప్యూరిటీస్ని పక్కన పెడతారు మనం కూడా మన హృదయంలో ఇంప్యూరిటీస్ విషయంలో అంత రిగరస్గానూ ఉండాలి మామూలుగా మెడిసిన్కి ఫార్మకోపియా అని ఉంటుంది బ్రిటిష్ ఫార్మాకోపియా యుఎస్ ఫార్మాకోపియా ఇండియన్ ఫార్మోకోపియా అని ఉంటుంది దాంట్లో ప్యూరిటీ ఎంత ఉండాలి ఎలా ఉండాలి అన్న డిసైడ్ చేస్తారు మనం కూడా భగవద్గీత ఫార్మకోపియా అని పెట్టుకుని మన అంతఃకరణాన్ని చాలా శుద్ధంగా చెప్పుకోవాలి ఏదో సంసారంలో ఉన్న తర్వాత ఏదో చిన్న చిన్న రాజాలు ద్వేషాలు ఉంటాయి చిన్న చిన్న కామనులు ఏవో ఉంటాయి చిన్న చిన్న భయాలు ఉంటాయి అవి ఆ అంతఃకరణం యొక్క ప్యూరిటీని యాక్సెప్టబుల్ లెవెల్లో ఉండాలి డ్రగ్ యాక్సెప్టబుల్ ప్యూరిటీ లెవెల్ ఎలా ఉంటుందో చూసినా యాక్సెప్టబుల్ ఓవరాల్ ఇంజెక్షన్కి అయితే నైంటీ ఉంటే కానీ ఇంజెక్టబుల్స్ శాటిస్ఫై అవునది అలాగే మన హృదయంలో కూడా ఏదో చిన్న కామన్ సంసారాలు తర్వాత చిన్న కోరిక ఒంట్లో బాగోలేదనుకోండి ఏదైనా ముందు ఎవడైనా డాక్టర్ కనపడితే ముందు అడిగి తీసుకుని ఈ రోగం తగ్గితే బాగుందో అని అంత మాత్రం చేత నాది ఏమీ కాలుష్యం కాదు కాబట్టి చిన్న కోరిక చిన్న భయం ఎవరో ట్రైన్ మిస్ అయిపోతామో ఏమో పిక్మాలింది ట్రైన్ మిస్ అయితే మళ్ళీ చాలా కష్టపడాలే ఎవరో భగవంతుడా అనోసారా అనిపిస్తే అంతమాత్రాన అదేదో భయం వేసేసింది చెప్పేసి ఏమి నిలబెట్టుకోర్లేదు 98% ఎయిట్ పర్సెంట్ ఫార్మోకోపియా లెవెల్లో ప్యూరిటీ ఉండాలండి అంతఃకరణం ఎందుకండి ప్యూరిటీ మీ సుఖం కోసమే ప్యూరిటీ ఎందుకు సుఖం కోసమే మీ హృదయం ప్యూర్గా ఉందనుకోండి మీకు దుఃఖం అంటే ఏమిటో తెలియదు మనకు కలిగే దుఃఖం అంతా కూడా ఇన్ప్యూరిటీస్ నుంచే వస్తుంది స్ట్రెస్ మీకు శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా అంతఃకరణము శుద్ధముగా ఉండగలండి మీరు శరీరం అనారోగ్యం చేసిందనుకోండి నేను ఇలా చెప్తూ ఉంటాను ఇంకేమీ అండేమీ లేదు అప్పుడప్పుడు నన్ను ఒకవేళ మాత్రం ఎదుగుదా అంతసేపు చెప్తారు మీద తర్వాత చెప్పాలి కాదు ఆ చెప్పాలనిపిస్తుంది లేబర్ ఆఫ్ లవ్ లేబర్ ఆఫ్ లవ్ నేను మొన్న ఎక్కడో క్లాసులో ముమ్మై వాంసో జీవంలోకే జీవభూత స్థనాతన అని ఉంది వాక్యం కింద వాక్యం తర్వాత శ్లోకంలోకి పోతుంది ఆ ఒక్కటే లైన్ సగం శ్లోకం దాని మీద గంటన్నర చెప్పేసి నా వేరైపోయాను నాకు ఎవరో ఫోన్ చేసిన గంటన్నర బాగుతావు ఇందుకు సగం శ్లోకానికి గంటన్నరలో కనీసం రెండు శ్లోకాలైనా పూర్తి చేయొచ్చు కదా ఇలా నీ గీత ఎప్పటికీ పూర్తి అయ్యాను నువ్వు ఉండగా అవుతుందా ఈ గీత అని ఎవరో నా మీద కోపడ్డాను కోపడితే నేను అన్నాను నేను చెప్పింది కరెక్టేనండి ఐ విల్ ట్రై టు రెగ్యులేట్ ఐ విల్ ట్రై టు ఫాలో అయి కంటే నేను అంటాను మళ్ళీ మర్చిపోతూ ఉంటాను అని వే సత్వ సంశుద్ధి సో అంతఃస్కరణములో శుద్ధి ఉన్నట్లయితే దుఃఖం అంటే మీకు తెలియదు ఇది నేను ఇది చెప్పవచ్చు మీకు శరీరం అనారోగ్యం చేసిందనుకోండి తక్కువనే డాక్టర్ దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆయన ఏవో రెండు మూడు డయాగ్నాస్టిక్ టెస్టులు రాస్తారు చే చూడదు ఫిజికల్ డయాగ్నాస్టిస్ మానేశారు డాక్టర్లు స్టాప్ టు అమెరికాలో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ సెవెంటీ ఫైవ్ ఇంకా ఏదో కొద్దిమంది మీకు చెప్తున్నానండి భుజం నొప్పు పుట్టింది అనుకోండి భుజం నెప్పి పుట్టింది అనుకోండి ఎవరి పుడితే సమ ఆర్పరేటిస్టోజ్ అది ఏదో టెండోనైటిస్ అంటారు ఏదో టెండర్ను కొద్దిగా హర్ట్ అయ్యి ఆ టెండర్ ఏదో రెండు మూడు ఫైబర్స్ ఎస్ ఫైబర్స్ కొంచెం టీయర్ వచ్చినట్లయితే మీకు నొప్పి కుడుతుంది ఉదో నొప్పి కొడితే అమెరికాలో వెళితే వాడు ఎంఆర్ఐ పట్టమ ఎందుకంటే ఎంఆర్ఐ ఎందుకండి దానికి ప్రతిదానికి ఎంఆర్ఐ కాళ్ళ నుంచి తలదాకా మ్యాగ్నెటిక్ రిజర్వెన్స్ పెట్టేసి ఎంజీగా ఉంటాడు మంచి డాక్టర్ అయితే ఏం చేస్తుందో తెలిసినా టచ్ చేసి చూసి పర్వాలేదు కదా కొంచెం ఎక్సర్సైజ్లు చేయ తగ్గిపోతుందని చెప్పాడు కాదండి నాకు నొప్పి చాలా ఎక్కువగా ఉందంటే అల్ట్రావైల్ అల్ట్రాసౌండ్ తీస్తారు అల్ట్రాసౌండ్ చాలు ఎంఆర్ఐ అక్కర్లేదు అల్ట్రాసౌండ్ చాలు అల్ట్రాసౌండ్ నాలుగు వందల రూపాయలతో అయిపోతుంది ఎంఆర్ఐ ఇరవై వేలు అవుతుంది ఎంఆర్ఐ బొమ్మలు చూసినా అల్ట్రాసౌండ్ బొమ్మలు చూసినా వీడికి వచ్చి కంక్లూషన్ ఒకటే ఏదో సంఫైబర్ సేవకి వచ్చి డిస్టర్బ్ అయ్యాయి ఇప్పుడు ఏం చేయాలి ఫిజియోథెరపీ చేయాలి సేవీ చేసి దేవ ఉండదు కానీ టాబ్లెట్లు వేక్కర్లేదు నొప్పి తట్టుకోలేకపోతున్నాడంటే సరే వేసుకుంటాను కాబట్టి ఫిజియోథెరపీ చేయాలి ఇలా ఇలా ఉండాలి అలా ఎంతగా మూడు నెలలు సరిపోతుంది సో మనం డాక్టర్ల దగ్గరికి పరిగెడతాం వాళ్ళు మందులు రాసిస్తూ ఉంటారు నేను డాక్టర్ పట్టించుకోండి వీడు పట్టించుకోనిది ఒక పాయింట్ ఒకటి కలదు అదేమిటంటే మీ శరీరంలో అనారోగ్యము మానసిక సంశుద్ధి రెండు ఇంటర్లేటెడ్గా ఉంటాయి ఎవళ్ళ మనస్సు శుద్ధంగా ఉంటుందో వాళ్ళకి అనారోగ్యం రాదు బిజినెస్లో అసత్యం చెప్పకుండా సత్యంతోతే బిజినెస్ చేసేవాడికి హార్ట్ అటాక్ రాదు కార్డియాలజీ ప్రాబ్లము రాదు ఈశ్వరుల్ని యథార్థంగా శరణాగతి చేసి కర్తృత్వ భావన లేకుండా బ్రతికేటువంటి వాడికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవి రావు ఒకవేళ ప్రారంభవశాత్వం వచ్చినా ఈజీగా మేనేజ్ అయిపోతాయి అంతఃకరణ శుద్ధి లేని వాడికి కడుపులో పోట్లు వచ్చినా కూడా అది కొండంత రోగంలా కనపడుతుంది కడుపులో పోట్లు వచ్చిందనేప్పటికీ ఏమో అవసరం ఏమైనా ఉందేమో ఎండాస్కపీ చేద్దామంటాడు ఎండాస్కోపీ చేయాలంటే ఇరవై నాలుగు గంటలు మంచినీళ్ళు కూడా తాకూడదు ఆకాహారం కడుపుల బోట్లు ఏమైనా చేయను కంటే ఈ ఎండాస్కోపీ ఎప్పుడు చేయలేము ఏమయ్యాను కడుపుల బోట ఏదో ట్యాబ్లెట్ ఏదో వీడే వేసుకుని ఊరుకోవచ్చు మొత్తం ఎనీవే నేను ఏదో పెద్ద చెప్పకూడదు ఏదో సం పాయింట్స్ ఏమో చెప్తున్నాను కాబట్టి అంతఃకరణ శుద్ధి ఉన్నట్లయితే మీకు రోగాలు రావు ఒకవేళ వచ్చిన వయసు కూడా వస్తాయి కొన్ని తప్ప వాటిని మీరు తేలిగ్గా మేనేజ్ చేసుకోగలుగుతారు యూ విల్ నాట్ సఫర్ మచ్ నో సఫరింగ్ ఆర్ మినిమం సఫరింగ్ దీంతో మీరు మనం చూసే మిస్టేక్ ఏమిటంటే ఫిజికల్ హెల్త్ సైకలాజికల్ ప్యూరిటీ ఈ రెండింటినీ మనం సెపరేట్ చేస్తాం ఫిజికల్ హెల్త్ డాక్టర్లు మంత్రిస్తే తగ్గుతుంది సైకలాజికల్ ప్యూరిటీకి దానికి మనం పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వం మీరు ఫిజికల్ హెల్త్ కంటే సైకలాజికల్ ప్యూరిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి యోగాలో అలా మొదలవుతుంది యోగాలో ఓంకారం చెప్పమంటాడు ముందు యోగాకి వెళ్ళగానే ఓం అనమంటాడు అసలు ఓం అయ్యేప్పటికే వీడు హృదయం శుద్ధం అవుతుంది అక్కడికే శుద్ధి ప్రారంభం తర్వాత సూర్య నమస్కారం చేయబడి సూర్య నమస్కారంలో కొంచెం సూర్యునికి నమస్కారం చేయడం వీడికి ఎప్పుడు కామ్యకర్మలే తప్ప సూర్య నమస్కారం ఎరగడం ఎప్పుడు కుబేర యంత్రం పూజే తప్ప అంటే కుబేర యంత్రం అంటే నాకు ప్రత్యేకమైన వ్యతిరేకత ఏం లేదు వీడి సైకాలజీకి తర్సరిలో స్టూట్ అవుతుందని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను వీడికి సరిగ్గా సరిపడుతున్నది కుబేర యంత్రాన్ని పూజ తప్ప ఉదయించే సూర్యుడి కేసి చూసి దండం పెట్టడం ఎరగడం ఉదయించే సూర్యుడి కేసి నిలబడి దండం పెట్టి మంత్రం చెప్పాలి హిరణ్మయైన పాత్రేణ సత్యశ్యాతిహితం ముఖం తత్వం పోషణపామృను సత్యధర్మాయ దృష్టయే ఓ భగవంతుడా సత్యాన్ని తెలుసుకునే సత్య జ్ఞానం అచూపు సత్యాన్ని చూడగలిగే శక్తి నాకు ఇవ్వయా అని వీటి దండం సూర్యుడి కేసు నిలబడి దండం పెడతారు చూడండి మీరు ఆ పని చేయటం ప్రతిరోజు రోగాలు మీ దరిద్రాలకి రాదు అంతఃకరణ శుద్ధికి శరీరారోగ్యానికి విడదీయరాని సంబంధము కాలేదు నేను పాయింట్ చెప్పాలనుకుని నేను దాన్ని సాగ తీశాను అయితే జ్ఞానయోగం వ్యవస్థితి జ్ఞానయోగం కాదండి జ్ఞానము మరియు రోగము జ్ఞానయోగం కాదు కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం అలాంటి ఎక్స్ప్రెషన్ ఉంది కానీ ఇక్కడ కాదు ఇక్కడ జ్ఞానము యోగము మీరు యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇన్ టూ థింగ్స్ ఇప్పుడు బ్యాంకర్ ఉంటాడు బ్యాంకర్లు అయితే స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ బేర్ అండ్ బుల్ అంటారు వాళ్ళని అలా ఎందుకంటారు బేర్ అండ్ బుల్ స్టాక్ మార్కెట్ ఏరియా వాడు దేంట్లో ఎస్టాబ్లిష్ ఉంటాడు చెప్పండి డబ్బు కదా ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మనీ మనీ జ్యువెలర్ ఉంటాడు జ్యువెలర్ షాప్ ఓనరు జ్యువెల్స్ వాడు దేంట్లో ఎస్టాబ్లిష్ ఉంటాడు గోల్డ్ గోల్డ్ అండ్ సిల్వర్ గోల్డ్ అండ్ సిల్వర్ తాగుబోతుంటాడు వాడు దేంట్లో ఎస్టాబ్లిష్ ఉంటాడు ఆల్కహాల్ Drug addict. In consumption డ్రగ్ ఎడిక్ట్ ఎస్టాబ్లిష్ ఇన్ కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్స్ భోగ పరా ఇవే ఎక్స్ట్రీమ్ కేసెస్ భోగపరాయములు ఇండియన్ అడల్ భోగపరాయణముడు సంసార్లు అలా ఉంటారు మీరు చూసుకోండి ఐ విల్ మేక్ సమ్ స్టేట్మెంట్స్ మీరు కరెక్ట్ కాదో చెప్పండి Bhoga సమాజం భోగములకు చాలా ఎక్కువ ప్రాధాన్యము ఇచ్చేదిగా ఉన్నది భోగములే చాలా ప్రధానమైనవి ఇల్లు కట్టుకునేప్పుడు భోగం పెళ్లి చేసేప్పుడు భోగం అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు భోగమే అమ్మాయికి ఇచ్చేప్పుడు భోగమే స్నేహం చేసేప్పుడు భోగం అన్నీ దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసేప్పుడు భోగం వీడి బ్రతుకులో ప్రతి అంశంలోనూ భోగమే వీడిని నడిపిస్తూ ఉంటుంది చేసి పూజలన్నీ భోగం కొరత భోగం అని పేరే పెట్టేశారు ఈరోజు దేవుడికి భోగం ఏమిటంటారు అరే భోగాలను విడిచిపెట్టమని శాస్త్రం చెప్తా వీడు భోగం అంటే ఒక ఆయన దేవుడికి భోగం ఏమిటండి అంటే ఏదో ఏదో చెప్పండి శనగల శనగలు భోగం శనగలు ఏమిట శనగల భోగనండి గురిహారు భోగనం పెట్టం వీడికి గురిహారంటే ఇష్టం పులిహారలో కొంచెం పచ్చిమిరపకాయలు వేసి పులిహారలో వీడు పచ్చి వెరపకాయలు వేయడానికి ఆహారం వేళకూడదు పచ్చిమిరపకాయలు జాగ్రత్తగా పెద్ద రెండు రెండు కింద కట్ చేయాలి అందుకని ఎక్కువ చిన్న చిన్న ముక్కలు పులిహారకి వేయకూడదు రెండు రెండు ముక్కలు ఇలా అంటే ఇంకా పోసి పులిహోరలో పడేయాలి వస్తుంది దానికి మంచి టేస్ట్ ఫ్లేవరు అది వస్తుంది కొంచెం నూనె అవి కూడా బాగా వెయ్యాలి అలా పులిహోర చేసి దేవుడికి భోగం పెట్టబడ్డాడు దేవుడికి భోగం అది వీడికి భోగం దేవుడికి చక్ర పొంగల్ అంటే ఇష్టం దేవుడికి చక్రపొంగల్ అంటే ఇష్టం కాదు వీడికి చక్రపొంగల్ అంటే ఇష్టం షుగర్లు నెయ్యి బాగా వేసి చక్రపొంగంటే అదే కదా అది వీడికి చాలా ఇష్టం అది దేవుడికి ఇష్టం అంటాడు మొత్తం మీద అంతటా భోగమే నడిపిస్తూ ఉంటుంది భోగపడాయముగా జనులు జీవిస్తూ ఉంటారు ప్రతి అంశంలోనూ భోగమే ప్రతి అంశంలోనూ భోగమే వైకుంఠాన్ని వర్ణిస్తారు స్వర్గాన్ని వర్ణిస్తారు మీరు ఎప్పుడైనా మీకు ఒప్పుకుంటే ఆ శ్లోకాలు చదవాలి మీరు మీకు శ్లోకాలు చదవరు ఎవడైనా చదివినా మీకు తెలియదు పెద్ద సమస్య ఎదుటి సంస్కృతంలో ఉంటుంది నాకున్న సమస్య ఏంటంటే వాడు శ్లోకం అనగానే నాకు అర్థమవుతుంది నేను తల ఇలా పట్టేస్తుంటాను వాడు శ్లోకం అనగానే తల పట్టిగా వర్ణించేస్తుంది ఇలా ఇలా మొదలు వీడు అని తెలుసు ఒక ఆయన శ్లోకం చెప్పాడు ఓ దేవుడా వీళ్ళు ఉన్నారే వీళ్ళకి నీ ఎడన భక్తి లేదు వీళ్ళు దుర్మార్గులు రాక్షసులు వీళ్ళందరినీ నరకంలో పడేసి వాళ్ళని కుంభీపాకంలో వాళ్ళని ఉడిపిస్తూ కాకులతో పొడిపించాలి ఎటువంటి కాకులు తెలిసినా ఆ కాకుల ముక్కులకి ఇనప్ప ముక్కులు ఉంటాయి వాటికి అటువంటి కాకులతో పొడిపించాలి అప్పుడు వాళ్ళకి బుద్ధి ఓ దేవుడ నువ్వు అలా చెయ్యి అని శ్లోకం ఇది శ్లోకం వాడు ఆ శ్లోకం కదివేస్తూ ఉంటాడు వాడికి అర్థం కాదు నాకు తెలిసిపోతూ ఉంటుంది అర్థం అప్పుడు నేను అయ్య ఇంత వైలెన్సా దేవుణ్ణి ప్రార్థించేప్పుడు ఇంత వైలెన్సా ఎంత తప్పు అని నాకు అనిపిస్తుంది నేను అక్కడి నుంచి అవసరం శ్లోకం ఈ తర్వాత ఏ వస్తుందో ఏ శ్లోకం వస్తుందో ఈ ప్రేయర్స్ ఇవి ఉన్నాయే చాలా ధ్యానంగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో నాట్ ఆల్ కొన్ని సందర్భాల్లో ఇదంతా ఎందుకు చెప్పారంటే మీరు భోగములందు ఎస్టాబ్లిష్ అయ్యి రిలిజియన్ను భోగాలే సోషల్ లైఫ్ భోగమే ఫ్యామిలీ లైఫ్ భోగమే పర్సనల్ లైఫ్ భోగమే ఎంత తప్పండి అలా ఉండకూడదు భోగం ఉంటుంది ఒకసారి భోగం ఉంటుంది ఇప్పుడు సత్యనారాయణ ప్రసాదం చిన్న ఉండ ఇచ్చారని కొన్ని నోట్లో వేసుకుంటే ఎలా ఉంటుంది భోగం ఉంటుందా ఉండదా భోగం ఉంటుంది ఇప్పుడు చక్ర పొంగల్ అని ఏం కాదన్నా ఏం చేయదు కాదు కదా ముప్పసినట్టు భోగం ఉంటుందా నేనేమీ కాదన్నా కానీ భోగమే ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండకూడదు ఈ షుడ్ నాట్ బి ఎస్టాబ్లిష్డ్ భోగ అయితే ప్రశ్న అడగచ్చు ధనంలో ఎస్టాబ్లిష్ వద్దు భోగాల్లో వద్దు కామ్యముల ఏడు వద్దు మరి ఇంక దేనిలో ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఇంకేం మిగిలింది మిగిలే రెండు మిగిలే జ్ఞానము యోగ యు ఎస్టాబ్లిష్ వర్సెన్ ఇన్ జ్ఞాన అండ్ యోగా లేదంటే మేము కర్మల్లో ఇస్తా ఉన్నాం జ్ఞానము ఎలా ఉంటాయో మీకు చెప్పేదా ఇంకా మళ్ళీ నేను చెప్తే బాగుంటుంది జ్ఞానము లేని కర్మలు చాలా అసందర్భంగా ఉంటాయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు చక్కగా కర్మను చేయాల్సినటువంటి పద్ధతి ఎదురుగరు అజ్ఞానమే నడిపిస్తూ ఉంటుంది అలా ఉండకూడదు కర్మలో వ్యవస్థితం ఉండకూడదు నా కర్మ కర్మలో అష్టాభ విషయం ఉండకూడదు కర్మలు ఉంటాయి తన కర్మ సూర్యుడు ఇప్పుడు సూర్యుడు నమస్కారం చేశాడు అది కర్మ కాలేదా పరే కర్మయ్యా కదా ఏదో భగవంతుడి మీద అన్నం పెట్టాడు కర్మయే దేవాలయం చూడు సార్లు తిరిగి వచ్చారు కర్మయే కర్మ ఉంటుండే కర్మని తోసిపుస్తమని ఎవరంటాడు నిత్యకర్మలు సర్పేట్ చేసుకోవాలి కానీ యూ డోంట్ ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇన్ కర్మ ఉపాసన ద్వైత ప్రధానమైన ఉపాసనలో ఫండమెంటల్గా దోషం ఉన్నది ఫండమెంటల్గా దోషం ఉన్నది అదొక పాయింట్ తర్వాత ఈనాటి సమాజం యొక్క స్థితిగతులు మీరు చూసినట్లయితే వేదకాలంలో ఉపాసనలు మీరు అనుకున్న ఇప్పుడు మీరు చూస్తున్న ఉపాసనలా ఉండవు మీరు ఏదైనా చదివితే వైదిక ఉపాసనలు మీరు చదువుతే తెలుస్తుంది ఇప్పుడు తైత్రీయ భాష్యం చదివారనుకోండి అక్కడ ఉపాసనలు మహహ అనే వ్యాహుతి యొక్క ఉపాసన ఉంటుంది మహ ఇది బ్రహ్మ అని ఉపాసన అదో ఉపాసన ఆ ఉపాసన చుట్టూ అల్లినటువంటి చర్చని మీరు చూస్తే అది అది ఎంత ఉన్నతమైన ఉదాత్తమైన ఉపాసనయో మీకు అర్థం అవుతుంది ఓహో ఇలా ఉంటాయా ఉపాసనలు అని మీకు అనిపిస్తుంది అలాగే ఓంకార ఉపాసన ఓమికి బ్రహ్మ అని మొదలు ఓమికి ఓమికి ఉపాసీత సో ఉపాసన ఓమికి ఏటలు ఉపాసీత ఏదో ఈ ఉపాసనలు వైదిక ఉపాసనలు చదివిన ఆధునిక సమాజంలో చలామణిగా ఉండే ఉపాసనల్ని చూస్తే తలకి ఎందుకంటే వీళ్ళ ఉపాసనలలో రెండు దోషాలు పట్టొచ్చినట్టు కనపడతాయి వద్దీ ఎక్సెప్షన్స్ ఉంటాయి నేనే వద్దీ ఎక్సెప్షన్స్ ఉండవని నేను అన్నా బట్ ఉపాసన చేసే వాళ్ళు కూడా ఇప్పుడు నేను పాయింట్అవుట్ చేస్తున్న ఈ రెండు దోషాలపై మనసు పెట్టి వాళ్ళు వాళ్ళ ఉపాసనని శుద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత కలదు ఐ విల్ సే దాట్ ఐ డోంట్ హెజిటేట్ టు సే దాట్ సో ఏమిటంటే రెండు దోషాలు ద్వైతము పెద్ద దోషం ద్వైతం దోషం వాళ్ళు అర్థం చేసుకోవాలి మీరు వైదిక ఉపాసన చదివితే తెలుస్తుంది ఉపాసకునికి ఉపాసచములకు అభేదమే సత్యము కాబట్టి ఆ దోషాన్ని వీళ్ళు అర్థం చే ఇవిడ అంగన్యాస కరన్యాసాలు చేస్తారు ఏమిటి అంగన్యాస కరన్యాసాలంటే అర్థం ఏంటి వీడు ఉపాస్యముతో తనకు అభేదాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు అని అర్థం అంగములయంలో ఈ అహంకారము ఈ పరిచ్ఛిన్న జీవభావము కాకుండా అంగములయములు దేవతాభావాన్ని వీడు ప్రతిష్ఠించుకుంటాడు సో తత్కవితు బ్రహ్మాత్మనే అదృష్టాధ్యాయ నమ తత్కవితు హృదయాయ నమ వరేణ్యం విశ్వాత్మనే శిరసే స్వాహ భగోదేవస్థ రుద్రాత్మనే శిఖాయి వషట్ ఎలా ఉన్నాయా ఆ మంత్రము ఒక దేవతని తనలో తాను ప్రతిష్ట అలా ఉంది ఇది నా తలకాయ ఇది నా గుండెకాయ అలా కాదు ఇది విష్ణువు ఇది రుద్రుడు ఇది బృహస్పతి ఇది ఇంద్రుడు ఇది చేతులు ఇంద్రుడు అలాగే తనలో దైవత్వాన్ని ప్రతిష్ఠించుకుని వాడు దేవతను ఉపాసన చేస్తారు మీకు ఏమర్థమైంది అంగన్యాస కర్ణన్యాసాలను బట్టి అభేదము దాని ఆ దిశ ఆ దిశ ఎట్టుంది అభేదము ఇప్పుడు మన వాళ్ళు చేసే ఉపాసనలలో ద్వైతము పెద్ద దోషం ఒకటి రెండవది సూపర్ స్పెషల్ ఉపాసనలో సూపర్ స్టేషన్లు ఉన్నది హాడీ ఫింగ్స్ ఉపాసన అన్నది జ్ఞానానికి చాలా దగ్గరగా ఉంటున్నది దాంట్లో ఆ వివేక జ్ఞానంతో అంతఃకరణ వెలిగిపోతూ ఉండాలి ఆ వివేక జ్ఞానంతో మీరు ఉపాసన చేయాలి తప్ప సూపర్ స్టేషన్తో నాకు దేవి పలుకుతుంది ఒక ఆయన ఉంటాడు దేవి పలుకుతుంది సరే పలుకుతుంది ఎప్పుడు పలుకుతుంది రేపు పొద్దున్న రా రేపు పలుకుతుంది ఏమిటి టైఫోనా ఏమన్నా అక్కడ ఒకటి కూర్చుని పలుకుతూ ఉంటుందా సూపర్ స్పెషన్ కాదు ఇది వీడు ఎదురు అడుగుతాడు మొన్నడు పొద్దున్న వచ్చి ఈయన ఇలా కొంచెంసేమో కూర్చుంటాడు కళ్ళు తెరవడం అలా కూర్చుంటాడు రెండు నిమిషాలు అయిన తర్వాత శిష్యుడు చెప్తాడు వాటితోటి ఈవేళ దేవి పలకట్టలేదు మీరు రేపు రెండు నిమిషాడు వీడు వీడు కళ్ళు తెరిగి శిష్యుడు చెప్తాడు ఇది మోసం కాదు ఇది కపట మాయ కాదు ఇది దేవి పలకడం ఏంటండి దేవి ఇది పొందుతున్నారు ఈ పని పాఠాలు ఏంటండి ఆవిడ వచ్చి వీడి వీడి చెవిలో ఉంటుందా అప్పుడు వీడికి చెప్పాలా వాడికి ఆవిడ స్వయంగా వాడికి చెప్పచ్చుగా వాట్ ఆర్ బిస్ సూపర్ స్టిషన్స్ గెలో ఈ దోషముల నుండి బయటపడాలి హావ్ జ్ఞాన ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇన్ జ్ఞాన యోగా ఈ ప్రాక్టీస్ బట్లు ఆ జ్ఞానాన్ని తెలుసుకుని వదిలిపెట్టేయడం కాదు దాన్ని ఆచరించాల్సిన చోట ఆచరణలో పెట్టుకుంటారు కాబట్టి మనం ఏం చేయాలి మన జీవితానికి ఫౌండేషన్ని కొత్తగా నిర్మాణం చేసుకోవాలి ఇంతకుముందున్న ఫౌండేషన్స్ వి ఫాల్స్ ఫౌండేషన్స్ వాటిని తీసేసి జ్ఞానము యోగము వీటిని ఫౌండేషన్స్గా మీరు జీవితాన్ని నిలబెట్టుకోండి అంటే మీకు అనిపించవచ్చు అవును మరి పెళ్ళాల పిల్లలుతో కాపరం చేయండి దాన్ని మీరు కాపరం చేయండి మీరు కాపడాన్ని మానే ఎక్కర్లేదు మానే ఎద్దు చాలు ఈ సన్యాసం ఉన్నవాళ్ళకి పెండి పిల్లలకి వీళ్ళ మీద వాళ్ళ మీద ఆధారపడి ఏదో అలక్ష్యం ఇప్పుడు మీరు యూ జాయిన్ దిస్ క్రౌడ్ దాన్ని మనందరికీ భోజనం పెట్టేవాళ్ళు పద్మనాభనగర్లో వెతుక్కోవాల్సి వస్తుంది సో స్టే వేర్ యూ ఆల్ మీరు యూ నీడ్ నాట్ గివ్ అప్ మ్యారీడ్ లైఫ్ యూ నీడ్ నాట్ గివ్ అప్ యువర్ జాబ్ ఎస్ యూ మీంగ్ దట్ యువర్ జాబ్ ఈజ్ అన్ ఆనెస్ట్ ప్రొఫెషన్ డిజానెస్ట్ ప్రొఫెషన్ అయితే వదిలిపెట్టేయాల్సి ఉంటుంది ఆనెస్ట్ ప్రొఫెషన్ అయితే కంటిన్యూ విత్ బిజినెస్ ఆనెస్ట్ బిజినెస్ కంటిన్యూ విత్ ఎయిట్ నో హార్మ్ పిల్లలు వాళ్ళని పైకి తీసుకురండి వాళ్ళకి సేవ చేయండి ఇంట్లో వాళ్ళకి సేవ చేయండి మీ కర్మల్ని మీరు చేసుకోండి ఉచకర్మల్ని చేసుకోండి పితృకర్మల్ని చేసుకోండి ఏది మానద్దు మీరు దేవతా పూజలు చేసుకుంటే చేసుకోండి బ్యాట్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ ధ్యాన అండ్ యోగా ఇక్కడ మీరు చేస్తున్నవి మానేసి కొత్తగా చేసింది ఏమీ ఉండదు మీరు చేస్తున్నవే చేస్తూ ఉంటారు కొంత సిద్ధి చేసుకోవాల్సి ఉంటుంది తప్పు పనులు ఉంటే మానేయాల్సి ఉంటుంది చేస్తున్నవే చేస్తూ ఉండడం ఓన్లీ ఫోకస్ తీసుకురావాలి ద ఫోకస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ ది ఫోకస్ ఆఫ్ డూయింగ్ వాట్ యు నో కరెక్ట్ ఆ ఫోకస్ తీసుకొస్తే మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అది ఆ గుణము జ్ఞానయోగం వ్యవస్థితి చాలా చెప్పాను భాష్యతారులు ఏమంటారో చూడండి జ్ఞానయోగం వ్యవస్థితి జ్ఞానం శాస్త్రత ఆచార్యత ఆత్మాది పదార్థ నామవగమ ఇది వేళ అవ్వడింది దీనికి ఒక క్లాస్ పడుతుంది ఆ క్లాసు కాదు సగం క్లాస్ అయినా కాబట్టి ఇప్పటికక్కడ ఆపి రేపొచ్చే శనివారం నాడు దీని సంగతి సెటిల్ చేద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదశ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి